శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య గురుదేవుల చివరి చిన్న శ్రీ వేదాంత పంచదశి మహావాక్య వివేకమనబడు పంచమ ప్రకరణంలో టిప్పన్లు మిగిలినాయి ఇది చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి చూడండి ఇరవై రెండవ టిప్పను పేజీలో ఇది ముముక్షలందరికీ కూడా ఉపయోగకరం ఉందని ఇక్కడ శ్రీ పండిట్ పీతాంబర్జీ వారు ఈ టిప్పన్ను నివేశం చేశాడు చూడండి ఏదైనా వాక్యార్థ బోధ కావాలి అని అంటే వాక్యంలో అనేక పదాలు ఉంటాయి పద సముదాయకు వాక్యకయ్యే వాక్యం ఉన్నప్పుడు అనేక పదాలు ఉంటాయి ఆ పదాలు వాటి యొక్క అర్థ జ్ఞానము మనకు తెలుస్తేనే గానీ వాక్యార్థ బోధ ఇది నియమం అందుకే చెప్తున్నాడు శ్రీ పండిత్ పీతాంబరిజీ వారు వాక్యార్థికే జ్ఞానమే పదార్థక జ్ఞానం ఉపయోగి హై వాక్యార్థ జ్ఞానం కావాలంటే ఆ వాక్యంలో ఉన్నటువంటి ఎన్ని పదాలు ఉంటాయో అన్ని పదాల యొక్క జ్ఞానము అంటే పదము ఆ పదమునకు అర్థము జ్ఞానం ఉండాలి వాక్యార్థ జ్ఞానం కావాలంటే పదార్థ జ్ఞానము ఉపయోగం ఉన్నది అవురు పదార్థికే జ్ఞానమే శబ్దుకి వృత్తి కా జ్ఞానం ఉపయోగి హయ్ అంటే శక్తి వృత్తి గాని లక్షణా వృత్తి అని దాని యొక్క జ్ఞానము ఉండాలి అంటాడు పదార్థ జ్ఞానం కావాలంటే ఏం కావాలి శబ్దం యొక్క వృత్తి జ్ఞానం అంటే శక్తి వృత్తి లక్షణ వృత్తియా ఆ జ్ఞానం కావాలి వృత్తి అంటే దేనికంటారు కంఠస్థం చేసుకోండి పదుక జో అర్థ సంబంధ సో వృత్తికి అయ్యే పదమునకు మరియు ఆ పదము చేత తెలియబడేటువంటి అర్థమునకు అర్థం అంటే విషయం ఉదాహరణకు ఘటము అని అక్కడ పదముచ్చారణ చేసినాం అనుకోండి ఆ పద ఉచ్చారణ చేతనే మనకు వెంటనే ఏం బోధవుతుంది అంటే పుట్టు పొద్దునోదరాది ఆకారం కలిగినటువంటి అంటే కడుపు దొడ్డు మేడ సన్నం కలిగినటువంటి ఒక పాత్ర విశేషం ఏది ఘటము ఉండ అని బోధవుతుంది అయితే ఇక్కడ ఆ ఘటము అనేటువంటి పదమునకు మరియు ఘటం అర్థం అంటే విషయమునకు సంబంధం ఉంది సంబంధం లేకుండా ఈ పదము చేతనే ఈ అర్థ బోధే కావాలి అనేటువంటి నియమేమైనా ఉన్నదా సంబంధం ఉంటేనే ఆ నియమం చెప్పడానికి వస్తుంది అస్మాత్ పదార్థ అయం అర్థో బోధ్య ఈశ్వరస్య అనాది సంకేత అని అంటూ చెప్తారు ఈ పదము చేత ఈ అర్థం తెలియబడాలి అనేటువంటి ఈశ్వరుని యొక్క సంకేతం ఉన్నది అందువలనే ఏ శబ్దాన్ని మనం ఉచ్ఛారణ చేస్తే ఆ శబ్దానికి సంబంధించిన అర్థం మాత్రమే మనకు బోధవుతుంది తెలియబడుతుంది అన్ని అర్థములు తెలియబడవు ఎందుకు ఆ పదానికి ఆ అర్థానికి సంబంధం ఉంది అక ఆ సంబంధమునకే వృత్తి అంటారు ఘటము అనేటువంటి పదము ఆ పదము చేత ఘట రూప పదార్థం తెలియబడుతుంది అన్నప్పుడు ఆ పదానికి ఆ పదార్థానికి ఏమైనా సంబంధం ఉందంటారా లేదంటారా సంబంధం లేకపోతే ఏ పదం చేత ఏ పదార్థం కూడా తెలియబడుతుంది అనేటువంటి ఆపత్తి ఏర్పడుతుంది అందుకని పదానికి పదార్థానికి సంబంధం ఉంటుంది ఆ సంబంధం నాకే అంటారు వృత్తి అనే శబ్దానికి కూడా అనేక అర్థాలు ఉన్నాయి వృత్తి అంటే మనం జీవించడానికి ఆయా ఉద్యోగాలు చేస్తారు కదా కొందరు వ్యాపారం చేస్తారు కొందరు బట్టలు కుట్టుకుంటూ జీవనాన్ని గడుపుకుంటారు ఇంకా ఎన్నెన్నో అనేక అరవై నాలుగు కళలు ఉన్నాయి కదా అరవై నాలుగు కళలు కూడా జీవనోపాధిలే కాబట్టి ఏదో ఒక వృత్తి జీవిక వృత్తి ఏదైతే ఉందో దానికి కూడా వృత్తి అంటారు ఇక వృత్తి అంటే వ్యాకరణానుసారంగా ఏకశేష వృత్తి తద్దిత వృత్తి సమాస వృత్తి అని అక్కడ కూడా వృత్తి శబ్ద ప్రయోగం చేయబడుతుంది అంతకను వృత్తి కూడా వృత్తి అంటారు ఇక వృత్తి అంటే ఇక్కడ సంబంధము అని తెలుసుకోవాలి అందుకని కంటర్ చేసుకోండి పదక జో అర్థసే సంబంధం సో వృత్తి కయ్యే హే పదమునకు అర్థమునకు ఏ సంబంధం ఉన్నదో అది అనబడుతుంది సో దో ప్రకారే హ ఆ వృత్తి కూడా రెండు ప్రకారాలుగా ఉంటుంది ఒకటి శక్తి ఒకటి లక్షణ అని రెండు ప్రకారాలుగా ఉంటుంది సరే అంటే సంబంధం అని చెప్పుకున్నాము शक्ति वृत्ति शक्ति अंतर चूडें इधस्थम चेस्कं पदमे जो, पद जो आर्थिक्ञा कर्णि सामर्थ्य सो पद की शक्ति है ये विधायक जय से दृष्टा चुप्तना घट पद केोताकू कलश रूप आर्थ के ज्ञा कर्ण की जो घट पद विषे सामर्थ्य है सो धद शक्ति అయితే సర్వ పదార్థాన్ని జానిలేని చూడు ఏదైనా ఒక పద ఉచ్చారణ చేసాము ఘటమనే పద ఉచ్చారణ చేసినాము అనుకోండి వెంటనే శ్రోతా పురుషునికి దేని జ్ఞానం అవుతుంది అంటే కలసరూప పదార్థం యొక్క జ్ఞానం అంటే ఆ ఘటమనేటువంటి పదములో ఆ కలశరూప అర్థాన్ని బోధించేటువంటి శక్తి ఉందంటారా లేదంటారా ఉంది లేకుంటే ఆ అర్థ కాదు అందుకని సామర్థ్యం ఉంది స్వీకరించాలి ఆ సామర్థ్యంకే శక్తి అంటారు అర్థం ఏందా అయితే సర్వ పదాన్ని దానిలేని ఇట్లా ప్రతి పదంలో దాని దాని యొక్క శక్తి ఉంటుంది ఘటంలో పటంలో పాషాణంలో కుర్చీ టేబుల్ బెంచ్ చెట్టు పుట్ట గట్టు ఏవైతే మనం అనేక శబ్దాలు ప్రయోగం చేస్తామో పదాలు ప్రయోగం చేస్తామో ప్రతి పదంలో దాని యొక్క నియమిత అర్థాన్ని బోధించేటువంటి సామర్థ్యం ఉంటుంది ఆ సామర్థ్యంకే శక్తి అంటారు పదికి శక్తి వృత్తి జిస్ అర్థిక జ్ఞానం హోవే సో అర్థ శత్యార్థిక అయ్యే శక్తి ఉంటుంది పదములో అని తెలుసుకున్నాం శక్తి అంటే సామర్థ్యం దాని యొక్క నియమిత అర్థాన్ని బోధించే సామర్థ్యానికి శక్తి అన్నాం ఆ శక్తి ఎక్కడ ఉంటుంది అంటే పదములో ఉంటుంది అని అయితే ఆ పదం శక్తి చేత ఏ అర్థం యొక్క బోధవుతుందో జ్ఞానం కలుగుతున్నదో సో అర్థ శత్యార్థి అయ్యే ఆ అర్థము శక్తి అర్థం అనబడుతుంది అర్థం అంటే విషయం ఒక పద ఉచ్చారణ చేయగానే ఒక పదార్థం యొక్క స్మృతి మనకు కలుగుతుంది అయితే ఆ పదార్థం యొక్క స్మృతి కలుగుటకు ఆ పదములో ఆ పదార్థాన్ని ఒక శక్తి ఉన్నది ఆ శక్తికి సామర్థ్యం కూడా పర్యాణంగా చెప్తారు ఆ శక్తి వృత్తి చేత తెలియబడేటువంటి పదార్థం ఉంటుందో దానికి ఏమంటారు శక్తి అంటారు దానికే వాచ్యార్థం అని కూడా అంటారు దానికి అభిధేయార్థం అని కూడా అంటారు మరియు ముఖ్యార్థం అని కూడా అంటారు ఈ విధంగా పర్యాయంగా తెలుసుకోవాలి సక్య నామం వాచ్యార్థ సక్యం అంటే సక్యార్థం ఒకటి సక్యం అన్నప్పుడు తెలుసుకోవాలి ఆ వాచ్యార్థములకు పదములకు ఏ సంబంధం ఉండదు అది వృత్తి అన్నారు సక్య నామం వాచ్యార్థ కాక జో సంబంధ్ సో లక్షణా వృత్తికి అయ్యే హే చూడు శక్తి వృత్తి చేత తెలియబడేటువంటి వస్తువు శత్యార్థం అయితే ఆ శత్యార్థము చేత మరొక సంబంధం చెబితే అది లక్షణ అంటారు శక్తి సంబంధం లక్షణ పదమునకు పదార్థానికి సంబంధం ఉంటుంది అది వృత్తి ఆ పదార్థాన్ని బోధించే సామర్థ్యం పదములో ఉంటుంది అది శక్తి ఆ శక్తి చేత తెలియబడేటువంటి పదార్థం శత్యార్థము ఆ శత్యార్థం చేత అధిక సంబంధం ఇంకొకటి చెప్తే ఆ సంబంధం ద్వారా తెలియబడేటువంటి వస్తువు ఏదైతే ఉందో అది లక్ష్యార్థం అనబడుతుంది ఆ సంబంధమునకు లక్షణ వృత్తి అంటారు సంబంధం అంటే వృత్తి అని చెప్పుకున్నాం వాచార్థం ద్వారా ఏ సంబంధం ఆ సంబంధమునకు లక్షణ వృత్తి అంటారు ఆ లక్షణ వృత్తి చేతి తెలియబడేటువంటి పదార్థం నాకు లక్ష్యార్థం అంటాం సో లక్షణ వృత్తి తేని ప్రకారికే ఇక ఆ లక్షణ వృత్తి మళ్ళీ మూడు రకాలుగా ఉంటుంది ఇవేవి ఒకటి జహద లక్షణ హయే రెండవది అజహత్ లక్షణ హయ్ మూడవది భాగ త్యాగ లక్షణ హై సంబంధం లక్షణ అని ఆ లక్షణ కూడా మూడు రకాలుగా ఉంటుంది జహతీ లక్షణ అజహతీ లక్షణ జహద్ అజహతి లక్షణ లేదా భాగ త్యాగ లక్షణ అని కూడా అంటారు ఒక్కొక్కటి చెప్తున్నాడు జహతీ లక్షణ దేనికంటారు జహత్ అనేటువంటి శబ్దము ఓహాకు త్యాగే అనేటువంటి ధాతువు చేత నిష్పన్నది ఓహాక్ అని ఈ విధంగా ఒక ధాతు ఉన్నది అందులో ఓ అనేటువంటి వర్ణము మరి క అనేటువంటి వర్ణము లోపమైపోయి హా మిగులుతుంది ఆ హా ఏం చెప్తుంది అంటే వాడబడుతుంది అంటే త్యాగము చేయుట అని అర్థం అయితే ఇక్కడ జహత్ అంటే విడుచుట త్యాగం చేయుట అర్థం విడిచే లక్షణ జహతి లక్షణ విడువని లక్షణ అజహతి లక్షణ విడిచి విడువని లక్షణ బాగా త్యాగ లక్షణ లేదా జహద్ అజహద్ లక్షణ అనబడుతుంది లక్షణం మూడు రకాలుగా ఉంటుంది ఇక మొట్టమొదటిది జహతి లక్షణ చూడండి జహా సంపూర్ణ వాత్సార్థిక త్యాగకరికే వాత్సార్థిక సంబంధీకి ప్రతీతి హోవే తహా జహతి లక్షణ కయే హయే అని జహద లక్షణ యొక్క నిర్వచనం చేస్తున్నాడు ఎక్కడనైతే సంపూర్ణ వాత్సార్థాన్ని త్యాగం చేసి తత్సంబంధి అయినటువంటి అధికారతాన్ని మనం చేస్తామో అది జహతి రక్షణ అనబడుతుంది జైసే ఏ విధంగా అంటే గంగామె గ్రామే అన్నాడు గంగాయా గ్రామ గంగలో గ్రామం ఉంది అని అన్నాం గంగలో గ్రామం ఉండేది సంభవిస్తుందా గంగా అంటే ప్రవాహ రూప దేవనది భగీరథుని యొక్క రథ చక్రాలను అనుసరించి వచ్చింది కాబట్టి దానికి భాగీరథి అని చెప్తాము భాగీరథి నది ఏదైతే ఉందో ఆ నది అనేది ఒక ప్రవాహ విశేషం కదా జల ఉంటుంది ఆ జల గ్రామం ఉండేది సంభవిస్తుందా సంభవించదు కానీ వాక్య ప్రయోగం అయితే జరిగింది గంగాయాం గ్రామ గంగాలో గ్రామం ఉంది అని వాక్య ప్రయోగం జరిగింది మరి వాచ్యార్థం గనక చూసినట్లయితే గంగలో గ్రామం ఉంది అని తెలుస్తుంది కానీ ప్రత్యక్ష ప్రమాణానికి విరోధం అందువల్ల సంపూర్ణ వాచ్యార్థాన్ని త్యాగం చేస్తున్నాం త్యాగం చేసి అంటే వాత్సార్థం మీద గంగా శబ్దానికి ప్రవాహ రూప దేవ నది ఆ నది గ్రామం ఉండుట సంభవించదు కాబట్టి గంగా అనేటువంటి పదానికి సంపూర్ణంగా వాచ్యార్థాన్ని త్యాగం చేసి ఆ ప్రవాహ రూప దేవనది అయినటువంటి గంగా నదితో సంబద్ధమైనటువంటి తీరం ఏదైతే ఉందో దాని ఎందు గ్రామం ఉండుట సంభవిస్తుంది అని సంపూర్ణ వాచార్థాన్ని త్యాగం చేసి అధికారథాన్ని గ్రహిస్తున్నాం ఇది జహతీ రక్షణ అనబడుతుంది గంగా శబ్దానికి ప్రవాహం దాన్ని సంపూర్ణంగా త్యాగం చేసి తత్సంబి అయినటువంటి తీరాన్ని మనం గ్రహిస్తున్నాం కాబట్టి ఇది జహతీ రక్షణ అనబడుతుంది గ్రామ హై యా స్థానమే గంగా పదికి తీరమే జహత లక్షణ హై కా అయితే గంగా శబ్దా వాచ్యార్థు దేవ నది కా ప్రవాహ్ గంగా శబ్దానికి వాచార్థము దేవ నది రూప ప్రవాహము ఆ ప్రవాహంలో తాకే విషయ్ గ్రామకి స్థితి క అసంభవే ఆ ప్రవాహంలో గ్రామం యొక్క స్థితి గ్రామం యొక్క విద్యమానత్వం అనేది అసంభవం అవుతుంది ఉండేది సంభవించదు సారే వాచ్యార్థుకు త్యాగకే అంటే గంగా పదానికి వాచార్థమైన ప్రవాహం ఏదైతే ఉందో సంపూర్ణంగా ఆ వాచార్థాన్ని వదిలిపెట్టి తీరు విషయ గంగా పదికి జగతి లక్షణ హై ఆ గంగా పదానికి వాత్స్థమైనటువంటి ప్రవాహం కాకుండా దానికి సంబంధించినటువంటి అధికారన్నాం ఏది తీరము అని అర్థం ఆ తీరం నందు గ్రామం ఉండుట సంభవిస్తుంది అని ఇక్కడ గంగాయాం గ్రామ అనేటువంటి వాక్యంలో ఏ లక్షణ కూర్చున్నది జహతీ లక్షణ కూర్చుంది ఇది జహతీ లక్షణకు ఉదాహరణ ఇక అజహతి లక్షణ దేనికంటారు చూడండి జహ వాచ్యార్థ సహిత వాచ్యకే సంబంధీకి ప్రతీతి హవే తహా అజహతి లక్షణకయ్యే అయే ఎక్కడైతే సంపూర్ణ వాచ్యార్థాన్ని వదలకుండా తత్సంబి అయినటువంటి అధికారతాన్ని గ్రహించాలి పూర్వమేమో సంపూర్ణ వాచార్థాన్ని వదిలేసి అధికారథాన్ని గ్రహించాం జహతి లక్షణలో అజహాతి లక్షణం అలా కాదు సంపూర్ణ వాచార్థాన్ని అట్టే పెట్టుకొని దాన్ని వదలకుండా తత్సంబంధి అయినటువంటి అధికారథాన్ని గ్రహించినట్లయితే ఇది అజహతి లక్షణ అంటారు ఏ విధంగా జోణ ధావన కరేహే షోణము శోణం అంటే ఎరుపు వర్ణం ఎరుపు వర్ణము పరిగెత్తుచున్నది ఎర్రని రంగు పరిగెత్తుచున్నది అని వాక్య ప్రయోగం జరిగింది మరి ఈ వాక్యము మీకు సముచితం అనిపిస్తుందా చెప్పండి యోగ్యం అనిపిస్తుందా ఎర్రని రంగు పరిగెత్తుచున్నది అని ఇంత వాక్యం ఉన్నది అందులో ఈ ఎర్రని రంగు పరిగెత్తుతుందా బాబా నైయాయిక పరిభాషను అనుసరించి చూసినట్లయితే ఈ ఎర్రని రంగు ఏదైతే ఉందో అది గుణం అనబడుతుంది గుణం ఏదైతే ఉంటుందో అది స్వతంత్రంగా ఉండదు అంటే గుణిని ఆశ్రయించుకొని గుణం ఉంటుంది అని తెలుసుకోవాలి గుణం అనేది స్వతంత్రంగా ఉండదు మరి ఇప్పుడు ఎర్రని రంగు పరిగెత్తుచున్నది అని అంటే ఆ ఎర్రని రంగు అనేది జడమున్నది గుణమున్నది మరి పరతంత్రం ఉంటుంది అది స్వతంత్రంగా పరిగెత్తేది సంభవించదు మరి ఎప్పుడైతే విరోధం కనపడుతుందో ఇప్పుడు ఏం చేయాలి అంటే ఆ ఎర్రని రంగు అనేటువంటి గుణం ఏదైతే ఆ గుణము గుణిని ఆశ్రయించుకొని ఉంటుంది స్వతంత్రంగా గుణం ఉండదు ద్రవ్యాశ్రయో గుణ అని చెప్పిన ప్రకారంగా ద్రవ్యమును ఆశ్రయించుకొనే గుణం ఉంటుంది అట్లే ఎర్రని రంగు కూడా గుణం కాబట్టి ఇది కూడా ఒక ద్రవ్యాన్ని ఆశ్రయించుకొని ఉంటుంది స్వతంత్రంగా ఉండేందుకు అవకాశం లేదు మరి ఆ ద్రవ్యం కూడా ఎలా ఉండాలి పరిగెత్తగలిగినది ఉండాలి ఎందుకంటే షోనో ధావతి అనే శబ్దప్రయోగం జరిగింది ధావనం చేయాలి అంటే పరిగెత్తాలి మరి ఎర్రని రంగు కలిగినటువంటి ద్రవ్య విశేషం ఉండాలి అది పరిగెత్తగలిగినది ఉండాలి మరి అట్లాంటి పదార్థం ఏముంటుంది చెప్పండి అంటే ఎర్ర రంగు కలిగినటువంటి ఒక అశ్వం అది పరిగెత్తుట సంభవిస్తుంది గాని కేవలం రంగు పరిగెత్తదు ఈ ఎర్రని రంగు కలిగినటువంటి పదార్థం ఏమిటి పరిగెత్తగలిగింది అని అంటే ఒక పశు విశేషము ఏమిటంటే గుర్రము అంటే ఎరుపు వర్ణము పరిగెత్తుచున్నది మరి ఏమని అర్థం చేయాలి అంటే ఎర్రని రంగు కలిగినటువంటి గుర్రము అనేటువంటి పశు విశేషము పరిగెత్తగలిగేటువంటి సామర్థ్యం కలది అందుకని ఎర్రని రంగును అనేటువంటి వాత్స్థం వదలకుండా పరిగెత్తగలిగేది ఏది అంటే గుర్రము అని అర్థం చేయాలి అది కార్థం అంటే వాచ్యార్థాన్ని వదలకుండా తత్సంబంధి అయినటువంటి అధిక అర్థాన్ని గ్రహించటం ఇది అజహాతి లక్షణ అనబడుతుంది ఉదాహరణ ఇచ్చాడు ధావతి ఇది ఏం లక్షణ అజహాత లక్షణ అనబడుతుంది అహ షోణ పదికి లాల రంగు వాళ్ళే అశ్వ విష అజహత లక్షణ హైక అయితే కేవల లాల రంగమే ధావనక అసంభవ కేవల రంగు ఎందు పరిగెత్తుట సంభవించదు అందుకని అతే షోణ పదిక వాచ్ ంగు శోన ఫలానికి వాచం ఏది అంటే పదమునకు పదార్థమునకు గల సాక్షాత్ సంబంధం ఏదైతే ఉందో అది శక్తి ఆ శక్తి చేత ఏం తెలియబడుతుంది ఇక్కడ సోన అంటే ఎర్రని రంగు లోహితం అయితే సోనపలిక వాచ్ లాల రంగు తా సహిత అశ్వమే సోనపల్లికి అజహత లక్షణ హై ఆ ఎర్రని రంగు కలిగినటువంటి అశ్వం నందు సోన ఫలం యొక్క లక్షణ ఏం లక్షణ అజహాతి లక్షణం ఉంది అని తెలుసుకున్నాడు ఇక మూడవ చూడండి జహా వాస్థి మధ్య ఏక విరోధి భాగా త్యాగ హోవే ఏక అవిరోధి భాగక గ్రహణ హోవే తహా భాగ లక్షణ కయ్యే ఈ విధంగా వాక్యార్థంలో విరోధి భాగం ఉంటుంది అవిరోధి భాగం ఉంటుంది భాగత్యాగ లక్షణం అంటే విరోధి భాగాన్ని త్యాగం చేస్తే అవిరోధి భాగాన్ని గ్రహించుట ఇది భాగత్యాగ లక్షణ అనబడుతుంది ఇదే భాగ లక్షణం అని కూడా అంటారు జైసే పూర్వ దేకే వస్తువుకు అన్య దేశమే దేకకే కిసినే కహా సో యే ఏనొక పురుషుడు ఒక స్థలములో ఒక వస్తువును చూశాడు చూసి అంటున్నాడు అదే ఇది అంటున్నాడు అదే ఇది అంటున్నప్పుడు ఇది అంటున్నప్పుడు ఇదం వస్తు ఇదం అన్న శబ్దం నాకు తెలియబడే వస్తువు ఎట్లా ఉంటుంది అంటే మరి ప్రత్యక్ష విషయం ఉంటుంది అది ఇదం శబ్దానికి కాని అదే ఇది అన్నాడు అదే అంటే ఏమన్నట్టు అది అనే శబ్దము పూర్వ అనుభూత వస్తుమును స్మరింపజేసి చూపెడుతుంది పరామర్శించి చూపెడుతుంది అంటే ఇక్కడ అది అన్నప్పుడు ఎక్కడో చూసినటువంటి వస్తువు ఎప్పుడో చూసినటువంటి వస్తువు ఇది అంటున్నప్పుడు ఇక్కడ ఈ పురోవర్తి దేశంలో ఈ వర్తమాన కాలంలో ఉన్నటువంటి వస్తువును బోధిస్తుంది మరి అదే ఇది అంటున్నప్పుడు ఆ పూర్వకాలంలో పరోక్ష దేశంలో ఎక్కడో చూసినటువంటి వస్తువే ఇది అని ఇక్కడ అభేదము మనకు బోధవుతుంది ఉదాహరణకు నిన్నటి దినంలో ఒకనొక వ్యక్తి రాత్రి సరకత్ చూశాడు తిరిగి ఇంటికొచ్చి పడుకున్నాడు మళ్ళీ తెల్లవారుజామును లేచాడు లేచి అలా వరండాలో కూర్చొని ఉండగా అదే సమయానికి ఒక ఏనుగు ఎదురుగా వచ్చింది అప్పుడు దాన్ని చూసి ఓ సోయం గజహ ఆ సర్కస్ లో చూసినటువంటి ఏనుగే ఇది అన్నప్పుడు సహ అన్నప్పుడు రాత్రి చూసినటువంటి ఏనుగను పరామర్శిస్తుంది అయమన్నప్పుడు ప్రత్యక్ష ప్రమాణం చేత ఇక్కడ విషయమవుతుంది రాత్రి చూసిన ఆ గజమే ఈ గజము అని అంటూ సహా అనే శబ్దానికి అయమనే శబ్దానికి ఐక్యము చెప్తుంది అదే ఇది అని తహా భాగ లక్షణ హై ఇక్కడ భాగ త్యాగ లక్షణ చేసినప్పుడు ఆ దేశము ఆ కాలము ఈ దేశము ఈ కాలము ఈ రెండింటిని వదిలిపెట్టి కేవలము ఆ గజము అనేటువంటి శరీర పిండమును మాత్రం గ్రహించే అదే ఇది అని చెప్తున్నాడు ఇక్కడ భాగత్యాగ లక్షణ చేయబడింది పూర్వకాలము మరి ఆ దేశము వదిలిపెట్టాడు ఇక్కడ ఈ దేశము ఈ కాలం వదిలిపెట్టాడు కేవలము వస్తువును మాత్రము ఆ పశు విశేషమైనటువంటి గజమును మాత్రం గ్రహించాడు దేశ రూప ఉపాధులను వదిలిపెట్టి కేవలం వస్తువు మాత్రము గ్రహించాడు భాగత్యాగలక్షణ చేత కహతే భూతకాలం అవ అన్య దేశమే స్థితి వస్తువుకు సో కహే భూతకాలము మరియు అన్య దేశంలో ఉన్నటువంటి వస్తువును తబ్దం చేత చెప్తారు తత్ శబ్దం యొక్క ప్రథమ విభక్తి పుల్లింగ ఏకవచనంలో సహ అని అవుతుంది సహ తే సహ అంటే అది ఈ అది అనేటువంటి శబ్దం ఏం చెప్తుంది పూర్వకాలంలో అన్య దేశములో చూడబడినటువంటి వస్తువును పరామర్శించి చెప్తుంది అయితే భూతకాల్ అన్య దేశ సహిత వస్తువు సో పథక వాచ్ ఇక ఆ దేశము ఆ కాలముతో కూడుకున్నటువంటి వస్తువు అది సహ శబ్దానికి వాచ్ఛార్థం అనబడుతుంది అర్తమాన కాలం సమీప దేశమే స్థితి వస్తువుకు ఏ హర్తమాన కాలము మరియు సమీప దేశంలో ఉన్న వస్తువుకి ఏమంటారు ఇది ఇదం అంటారు లేదా పుల్లింగంలో చెప్తే అయం అంటారు సోయం గజహ అని చెప్పిన ప్రకారంగా తబ్దం యొక్క ప్రథమ విభక్తి ఏకవచనము సహ అది పూర్వకాలమును అన్య దేశమును చెప్తూ ఆ తద్దేశ తత్కాల విశిష్ట వస్తువును బోధిస్తుంది అది సహ శబ్దానికి వాచ్యార్థమైతే ఈ వర్తమాన కాలంలో సమీప దేశంలో కనపడుతున్నటువంటి వస్తువు ఏదైతే ఉందో ఇది అయం శబ్దానికి వాచార్థము అయితే వర్తమాన కాల వారు సమీప దేశ సైత వస్తువు పథక వాచ్యార్థ ఆరు భూతకాల అన్య దేశ సైత జో వస్తువు సోయీ వర్తమాన కాల వారు సమీప దేశ సైత హై ఏ సారే వాక్య రూపు సముదాయక వాచ్యార్థ హ అదేశకాల విశిష్టము వస్తువు మరి ఏ తేశకాల విశిష్ట వస్తువు సోయం అనేటువంటి వాక్యం నాకు వాత్సార్థమవుతుంది సో సంభవ్యన అయితే ఈ రెండు ఆ దేశకాల విశిష్ట వస్తువు ఈ దేశకాల విశిష్ట వస్తువు ఒకటే అని చెప్పుట ఎంతో విరోధం కనపడుతుంది ఎందుకనంటే ఆ వేరే ఈ దేశ వేరే అన్నప్పుడు ఆ విశిష్ట వస్తువు ఈ దేశకాల విశిష్ట వస్తువు ఎట్లవుతుంది విరోధం కనపడుతుంది అయితే భూతకాలం వారు వర్తమాన కాలం విరోధాయ్ తే అన్య దేశారు సమీప దేశ విరోధాయ్ అయితే దోనో పదం దేశ కాలు జో వాత్సభాగ్ తాకు త్యాగకే అయితే తద్దేశ కాల విశిష్ట ఏ తద్దేశ కాల విశిష్ట వస్తువు ఇది వాక్యానికి వాచ్యార్థం అవుతుంది ఆ వాచార్థంలో ఆ దేశ కాలము ఏ దేశ కాలము విరోధం కనపడుచున్నందువలన ఆ వాచ్యార్థంలో ఏక దేశము ఒక అంశము అనేటువంటి దేశ కాలాదులు ఏవైతే ఉన్నాయో వాటిని త్యాగకే వాటిని వదిలిపెట్టి వస్తువు మాత్రమే దోనో పదానికి భాగత్యాగ లక్షణ ఇక అవిరోధ అంశం శేష భాగం ఏదైతే ఉందో వాచ్యార్థంలో అది కేవలము ఆ వస్తువు మాత్రము తెలియబడుతుంది ఆ వస్తువు యొక్క బోధ ఎలా అవుతుంది అంటే భాగత్యాగ లక్షణ చేత అవుతుంది ఎందుకు వాచ్యార్థంలో కొంత భాగాన్ని వదిలినాము కొంత భాగాన్ని గ్రహించినాము దీనికే జహద్ అజహద్ లక్షణ అంటారు జహద్ అంటే విడుచుట అజహత్ అంటే విడవకుండుట కొంత విడిచి కొంత విడవకుండా గ్రహించినట్లయితే ఇది భాగత్యాగ లక్షణ అనబడుతుంది మీకు చెప్తాను వినండి ఒక అరటి మీరు మార్కెట్ నుంచి కొనుకొచ్చుకున్నారు అరటి అనే శబ్దానికి వాచార్థం చెప్పండి తొక్కతో సహితమైనటువంటి అరటి గుజ్జు కదా తొక్క సహితమైన గుజ్జు అందులో రెండు భాగాలున్నాయి తొక్క మరి గుజ్జు ఈ రెండు కలిపితే అరటి పండు అనే శబ్దానికి వాత్సార్థం అయితే అరటి పండులో ఏ తొక్క భాగం ఉందో దాన్ని కూడా తింటారా మీరు తిన్నరు కదా అది తినుటకు ఉపయుక్తం కాదు కాబట్టి అయోగ్యమైనటువంటి ఆ తొక్క త్యాగం చేసి కేవలం తినుటకు ఉపయుక్తమైనటువంటి గుజ్జు భాగాన్ని మాత్రం గ్రహించి తింటారు ఇప్పుడు మీరు ఏం చేశారు ఇక్కడ భాగత్యాగ లక్షణ చేసినారు అంటే విరోధి అనావశ్యక పదార్థ భాగం ఏదైతే ఉందో దాన్ని త్యాగం చేశారు అవసరమైనటువంటి భాగాన్ని గ్రహించారు కొంత భాగాన్ని గ్రహించారు కొంత భాగాన్ని త్యాగం చేశారు ఇదే భాగ త్యాగ లక్షణ అట్లే టెంకాయ తెచ్చుకుంటారు మీరు దేవునికి ఏదో కొడతామని తెచ్చుకుంటారు తెచ్చుకొని ఆ దేవునికి టెంకాయ కొట్టి మీరు ఆ టెంకాయ మీద టెంకును కూడా తింటారా చెప్పండి ఆ టెంకును పడవేసి లోపల కొబ్బరిను మాత్రం గ్రహిస్తారు ఇప్పుడు ఏం చేశారు మీరు భాగత్యాగ లక్షణ చేశారు అంటే పనికిరైన దాన్ని పడేశారు అవసరం ఉన్నదాన్ని గ్రహించారు ఇదే భాగత్యాగ లక్షణం కొండందవి వెళ్ళకనబెట్టినట్టు ఉండదు భాగత్యాగ లక్షణ అంటే అట్లే ఇక్కడ మహావాక్యంలో కూడా మనము ఘటించి తెలుసుకోవాల్సి ఉంటుంది తత్పదానికి వాచ్యార్థము ఈశ్వరుడు తొంపదానికి వాచ్యార్థము జీవుడు ఈశ్వరుడు శుద్ధ చైతన్యమైతే ఈశ్వరుడు అనబడు మాయా అనేటువంటి ఉపాధిని కల్పించి ఆ మాయను అభిమానించినప్పుడే ఈశ్వరుడు అనపడతాడు ఇక అవిద్యను లేదా అంతఃకరణ అభిమానించినప్పుడు ఆ చైతన్యమే జీవుడు అనపడుతుంది ఆ మాయా విశిష్ట చైతనము తత్పదానికి వాచ్యార్థం లేదా అవిద్య విశిష్ట చైతనము తొమ్మి ఆ ఈశ్వరుడు ఎవరైతే సర్వజ్ఞుడు సర్వశక్తి సర్వవ్యాపకుడు సృష్టి ఇటువంటి లక్షణాలు కలిగిన వాడు ఇక జీవుడు అల్పజ్ఞుడు అల్పశక్తిమంతుడు పరిచన్నుడు మొదలైనటువంటి ధర్మాలతో కూడుకున్నవాడు ఈ ధర్మాలను కనుక మనం విచారం చేసినట్లయితే అతడు సర్వజ్ఞుడు అయితే ఈతోడు అల్పజ్ఞుడు అతడు వ్యాపకుడు అయితే ఈతోడు పరిచన్నుడు అతడు మాయా ఉపాధికుడు అయితే ఇతడు అంతఃకరణ ఈ విరుద్ధ ధర్మాలు కనపడుతున్నాయి ఐక్యం సంభవిస్తుందా వీరిద్దరికి సంభవించదు అప్పుడు ఏం చెయ్యాలి భాగ త్యాగ ఆశ్రయించాలి అంటే ఈ విరోధి భాగం మాయా మరియు తద్ధర్మాలు మరి లేదా లేదా అంతఃకరణము ధర్మాలు ఇవి త్యాగం చేస్తే కేవల చేతన భాగం ఏదైతే అవశిష్టమే ఉంటుందో వాచ్యార్థంలోనే విరోధి భాగాన్ని త్యాగం చేసి ఆ విరోధి భాగాన్ని మాత్రం గ్రహిస్తే ఆ బ్రహ్మచేతనము మరి కూటస్థ చేతనము రెండు భిన్నములు కావు మరి ఏమనగా ఒక్కటే అని మహావాక్యార్థము భాగత్యాగ లక్షణ చేత తెలియబడుతుంది అది చెప్పడానికే ఈ దృష్టాంతం చెప్పినాడు शब्द की लक्षणावृत्ति से दिशा ज्ञान होवे सो अर्थ लक्षार ये शब्द लक्षणावृत्ति चेत ये अर्थ अदार्थ मन बड़ी अंत शक्य संबंध लक्षण अक्षण लक्षण जब कदा जैसे पलास कि डाक वृक्ष की एक कि लघुशाख विषय तीन पर् हो ती होली पड़गकू ఒక చెట్టు యొక్క పువ్వు తెచ్చుకొని దాన్ని రంగు చేసి ఆడుతారు ఆ చెట్టు పేరు తెలుసా మోదుగ చెట్టు అంటారు దాన్ని సంస్కృతంలో పలాస వృక్షము అంటారు సర్వసాధారణంగా పూర్వము ఈ విస్తరాకులు పుట్టుకొని వాటి ఎందుకు భోజనం చేసేది చూడండి ఆ విస్తరాకులకు ఉపయోగపడేటువంటి ఆకులు ఏవైతే ఉన్నాయో ఆకులు అంటారు మోదుగ చెట్టు గోగు పువ్వు అని కూడా అంటారు వాటికి పూసినటువంటి పువ్వును ఇప్పుడు వర్తమానం పువ్వులు పూసి ఉన్నాయి చూడండి ఎక్కడ పల్లెటూరికి పోతే ఆ మోదుగా చెట్టుకు పలాస వృక్షము అని సంస్కృతంలో అంటారు అయితే ఆ పలాస వృక్షానికి ఒక శాఖకు కొన్ని ఆకులుంటాయి ఆ ఆకులు ఎలా ఉంటాయి ఒక కాడ ఉంటుంది ఆ కాడకు మూడు ఆకులు ఉంటాయి ఈ పక్క ఆ పక్క మధ్యలో మూడు ఆకులు ఉంటాయి అదే విధంగా ఈ వేదాంతంలో కూడా మూడు వాదాలు ఉన్నాయని చెప్తున్నారు జైసే పలాస కయ్యే కింసుక డాక వృక్ష ఏకిహి లఘుశాఖ విషయ తేను పర్ణం ఒకే ఒక చిన్న శాఖ ఒక కాడ దానికి మూడు పర్ణములు మూడు ఆకులు ఉంటాయి పైసే ఏకి వేదాంత సిద్ధాంతమే ఉత్తమ మధ్యమ కనిష్ఠ అధికారానికే బోధన అర్థం తీన్ పక్షే ఇప్పుడు వేదాంతం ఒకటే ఆ ఒకటే అయినప్పుడు కూడా వేదాంతంలో మూడు శాఖలుగా ఏ విధంగా పలాస వృక్షం యొక్క ఆ చిన్న శాఖకు ఆ కాడకు మూడాకులు ఉంటాయో అట్లా ఒకే ఒక వేదాంతంలో మూడు వాదాలు ఉన్నాయి అధికారి భేదం చేత చెప్పబడ్డాయి ఉత్తమాధికారి మధ్యమాధికారి మరియు కనిష్టాధికారి భేదం ఈ ముగ్గురికి బోధ అయ్యే పద్ధతిలో మూడు వాదాలు చెప్పడం జరిగింది వేదాంతంలో తిని పక్షే మూడు పక్షాలు ఉన్నాయి ఒకటి అజాత అనబడుతుంది రెండవది దృష్టి సృష్టి వాదం అనబడుతుంది మూడవది వ్యవహారిక పక్షం అంటారు దానికే సృష్టి దృష్టివాదం అంటారు అజాతవాదము దృష్టి సృష్టివాదము సృష్టి దృష్టివాదం ఈ ప్రకారంగా మూడు వాదాలు ఉంటాయి అంటే ఏమిటి స్వామిజీ అజాతవాదం అంటే ఏంటి దృష్టి సృష్టివాదం అంటే ఏంది సృష్టి దృష్టివాదం అంటే ఏమిటి మేము కొత్తగా వింటున్నాం స్వామీజీ ఈ శబ్దాలు వాటిని విశ్లేషణం చేసి చెప్పండి అని అంటే వినండి జహ ఏకి పరమార్థ సత్తా జో చేతన్ అంగీకార హె సో ముఖ్య విద్వాను దృష్టి అజాతవాదికయ విద్వానుల యొక్క దృష్టి చేత కేవలము ఒకే పరమార్థ సత్తా కలిగినటువంటి చేతనం ఉన్నదో చేతనం తప్ప రెండో వస్తువు లేదు ఏకం ఏ అద్వితీయం బ్రహ్మ నేహ నానాస్తి కించ అన్యదార్థం అని చెప్పిన ప్రకారంగా కేవలం ఒకే ఒక పరమార్థ సత్తా పరమార్థ అంటే నిన్న మనం చెప్పుకున్నాం కదా కృషి కాలేశు ఏక రూపేణ అవస్థిత యో వస్తువు స పారమార్థిక మూడు కాలంలో అవ్యభిచరితమై అబాధితమై ఏ వస్తువు ఉంటుందో అది పారమార్థిక వస్తువు అనబడుతుంది భూత భవిష్యత్ వర్తమానం అన్ని కాలాల్లో ఏదైతే ఉంటుందో అది పారమార్థిక వస్తువు అయితే ఎవరైతే ఒక అద్వితీయ వస్తువు పారమార్థిక వస్తువు తప్ప రెండవది లేదు అని అంగీకరిస్తారో వారి యొక్క దృష్టిలో అంటే విద్వాన్ల యొక్క దృష్టిలో దీనికి అజాతవాదము అంటారు జాతం అంటే పుట్టుట అజాతం అంటే పుట్టనిది అంటే ఈ జగత్తు ఏదైతే ప్రతీయమానమవుతున్నదో అసలు ఇది పుట్టనే లేదంటారు ఉత్పత్తి కాలేదు ఉన్నది అద్వితీయ పరబ్రహ్మ వస్తువు అని ఈ విధంగా జగత్ యొక్క ఉత్పత్తిని స్వీకరించినటువంటి వారు అజాతవాదం అని చెప్పువారు ఇది అజాతవాదం ఇది ఉత్తమ సిద్ధాంతం ఉత్తమ అధికారికి చెప్పాల్సినటువంటి బోధ ఇక జహ పరమార్థ సత్తా ప్రాతిభాషిక సత్తా ధోనూకా అంగీకార హయ సో దృష్టి సృష్టివాదకయ్యా అయితే ఎక్కడనైతే పరమార్థ సత్తా కలిగినటువంటి పరబ్రహ్మ వస్తువును మరి ఈ దేహాదిక ప్రపంచం నామరూప ప్రపంచం ఏదైతే ఉందో ఇదంతా కూడా కేవలం ప్రాతిభాషికమే అని ఎవరైతే స్వీకరిస్తారు వారు దేహాదిక ప్రపంచానికి ఏం సత్తానిచ్చిన వారు అవుతున్నారు ప్రతీతి మాత్ర సత్తానిచ్చినారు అందుకని దీనికి అంటారు ప్రతీతి మాత్రంగా భాషించున్నది ప్రాతిభాషికం అట్లా ఈ దేహాదిక ప్రపంచం ప్రాతిభాషికం అంటారు అయ్యో స్వామీజీ ప్రాతిపాషికమైనటువంటి రజు సర్పము సుప్తి రహితము మృగజలము స్వాప్క పదార్థాలు ఇట్లా కనపడి అట్లా మాయమైపోతాయి మరి ఈ ప్రపంచం కూడా ప్రతిపాసకం అంటే మేము ఎట్లా ఒప్పుకుంటాం స్వామీజీ ఇదే స్వప్నంలాగా ఇట్లా కనపడి అట్లా మాయమయ్యేది ఉన్నదా నిన్నటిదే ప్రపంచం ఈ రోజు కనపడుతుంది ఈ రోజుదే రేపు కనపడుతుంది మరి అయితే అది కేవలము క్షణికము రెండు క్షణాలు మూడు క్షణాలు కాకపోతే కొన్ని నిమిషాలు పాటుకుంటుంది కానీ దినములు కల్పాలు యుగాల పర్యంతం ఉంటుందా బాబా ఉండదు అందుకని ఈ దేహాదిక ప్రపంచము నిన్నటిది కాదు ఈ కాదు యుగ యుగాల నుంచే ఉంటుంది ఇది ప్రాతిపాసకము క్షణికము అంటే మేము ఎలా ఒప్పుకుంటాము అని ఒకవేళ శంక చేస్తే అప్పుడు స్వాపనిక పదార్థాలు ఏ విధంగా ప్రతి మాత్రములు ఉన్నాయి కాని వస్తుత వస్తువులు ఏమి లేవు నా తథాహారతయోగా పంఛానో విద్య అంతే అత రథాహారత యోగా విద్యంతే అని అంటూ శృతి యొక్క అభిప్రాయానుసారంగా స్వప్నంలో రథములు లేవు రథానికి కట్టేటువంటి గుర్రాలు లేవు ఆ గుర్రాలు నడిచేటువంటి పంథాన అంటే మార్గాలు లేవు కానీ కనపడుతున్నాయి ఎట్లా అంటే భ్రాంతి చేత అంటే ప్రతీతికి మాత్రం కనపడుతున్నాయి కానీ వాస్తవంగా లేవు అక్కడ అట్లే ఈ జాగ్రత్త ప్రపంచం కూడా ప్రతీతి మాత్రం ఉన్నదే గాని వాస్తవంగా లేదు అని ఈ కనపడుతున్నటువంటి జగత్తుకు ఒక అస్తిత్వాన్ని ఇచ్చినారు అస్తిత్వం అంటేనే సత్తా అనబడుతుంది ఏమి సత్తా అంటే ప్రాతిభాషిక సత్తా అంటే ప్రతీతి కాలంలో మాత్రం కనపడున్నది ప్రాతిభాషిక సత్తా గల వస్తువు అట్లే ఈ జగత్తు కూడా నీకు చూస్తున్నప్పుడే కనపడుతుంది వేరే కాలంలో కనపడుతుందా సుశక్తుల్లో కాని మూర్ఛలో గాని సమాధిలో గాని మరణంలో గానీ ఈ జగత్తు ప్రతీతి అవుతుందా కాదు కేవలము చూస్తున్నప్పుడు మాత్రమే కనపడుతుంది నిద్రపోతే కనపడతలేదు అందుకని ఇది ప్రాతిభాషకము అని చెప్పాలి అందువల్ల ఈ జగత్ ఏదైతే ఉన్నదో ప్రాతిభాషికమున్నది దీనికి అధిష్టానమైనటువంటి చైతన్యము పారమార్థికమున్నది అని రెండు సత్తాలు మాత్రమే స్వీకరించి చెప్తారు ఇది దృష్టి సృష్టివాదములు దృష్టి అంటే జ్ఞానం దృష్టి సమకాల సృష్టి జ్ఞానం ఉన్నప్పుడే సృష్టి కనపడుతుంది లేకపోతే సృష్టి కనపడదు అందువల్ల ఇది కేవలం ప్రతీతి మాత్రం ఉన్నందుకు ప్రాతిభాషికము అని చెప్తున్నారు అందుకని ఇక్కడ వస్తువు పరబ్రహ్మ వస్తువు అధిక సంఘాతం మొదలుకొని ఈ ఘటపటాది సంపూర్ణ ఆకాశాలు ప్రపంచం అంతా కూడా ప్రాతిభాషికమే ప్రతీతి మాత్రమే ఉంది అని చెప్తారు కాబట్టి పరమార్థ సత్తా ప్రాతిభాషిక సత్తా ఈ రెండు సత్తలను స్వీకరించి శాస్త్రము మధ్యమాధికారికి అద్వైత బోధ చేసింది ఎట్లా చేసింది రెండో వస్తువు ఉండదని స్వీకరించబడింది కదా అని అంటే రెండో వస్తువు ప్రాతిభాషకము వాస్తవం కాదు ప్రాతిభాషకం అంటే అధ్యస్థము మరి అధ్యస్థ పదార్థము యొక్క వాస్తవ స్వరూపం ఏమిటి అంటే అధిష్టానమే అందుకని ఈ దేహాదిక ప్రపంచం ఏదైతే ఉందో ప్రపంచము ఇది అధిష్టాన బ్రహ్మం కంటే వ్యతిరేకంగా లేదు అధిష్టానావశేషోహి నాశ కల్పిత వస్తున్నా అని ప్రకారంగా ఈ కల్పితమైన వస్తువు యొక్క బాధ్ చేసినట్లయితే అవశేషంగా మిగిలేదు కేవలం అధిష్టానమే అంటే ఆ కల్పిత వస్తువు అధిష్టానం కంటే భిన్నంగా లేదు రజ్జువే సర్పము వలె కనపడుతుంది కానీ సర్పమనే ఒక పదార్థం ఉందా బాబా లేదు కదా అట్లా అందుకని దృష్టి అంటే జ్ఞాన సమకాలీన సృష్టి సర్పము సర్ప జ్ఞానము రెండు కూడా ఒకే కాలంలో కనపడతాయి ఎట్లా సుఖదుఖాల వలె కలుగుతున్నప్పుడు సుఖము మొదలు ఉత్పన్నమయ్యి ఆ తర్వాత దానికి సంబంధించిన జ్ఞానం కలుగుతుందా బాబా రెండు ఏక కాలములు సుఖము సుఖ జ్ఞానము రెండు ఏక కాలంలో ఉత్పన్నమవుతాయి ఇక్కడ రెండు సత్తలను స్వీకరించి దృష్టి సృష్టివాదాన్ని చెప్పడం జరిగింది అంటే ప్రతీతి మాత్రముగా చూస్తున్నప్పుడు మాత్రమే ఉంది లేకపోతే లేదు అంటే దృష్టి సమకాలీన సృష్టి జ్ఞాత సత్తా అంటారు దీనికి అంటే జ్ఞానం ఉన్నప్పుడే వాటి యొక్క సత్తా అస్తిత్వం ఉంది జ్ఞానం లేకపోతే వాటికి అస్తిత్వమే లేదు ఇది మధ్యమాధికారికి చెప్పినటువంటి వాదము దీనికి ఏం వాదం దృష్టి సృష్టి వాదము అంటారు ఇక జహా పరమార్థ ప్రాతిభాషిక ఆరు వ్యవహారిక ఎన్నో తీన్ సత్తాక అంగీకార హై ఇక కనిష్టాధికారికి ోధ చేయడానికి మూడు సత్తాలను స్వీకరించి సృష్టి దృష్టివాదాన్ని అంగీకరించడం అయింది దీనికి వ్యావహారిక పక్షం అని కూడా అంటారు ఇందులో మూడు సత్తాలు ఉంటాయి ఒకటి పరమార్థిక సత్తా రెండవది వ్యావహారిక సత్తా మూడవది ప్రాతిభాషిక సత్తా పరమార్థిక సత్తా కేవలం చేతనం తప్ప రెండో వస్తువు లేదు ఇక వ్యావహారిక వస్తువులు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మన శరీరం మొదలుకొని గటపటాలి ప్రపంచం అంతా కూడా ఇది వ్యవహారిక ప్రపంచం వ్యవహార సత్తాగారిది అని చెప్పవచ్చు ఎందుకనంటే అర్థ క్రియాకార్యత్వం కనపడుతుంది వ్యవహారిక ప్రపంచంలో అర్థం అంటే ప్రయోజనము క్రియ అంటే ఆ ప్రయోజనాన్ని అపేక్షించి ఒక వ్యాపార విశేషం ఈ రెండు కూడా మనకు ఈ వ్యవహారిక ప్రపంచంలో కనపడుతున్నాయి ఏ విధంగా భోజనము అనేటువంటి పదార్థం ఉందనుకో దాన్ని మీరు భుజించినట్లయితే మీ ఆకలి తీరుతుందా లేదా ఆకలి తీరుతుందా అంటే దానికి ప్రయోజనం సిద్ధించినట్టదా ప్రయోజనం ఉన్నది మరి దానికి సంబంధించినటువంటి భోజన చేస్తాము ఈ రెండు కూడా వ్యవహారిక సత్తాలో జరుగుతున్నాయి అర్థ కార్యత్వం గలదు అందుకని ఇది వ్యవహారం జరుగుతున్నందు ఈ దేహాదిక ప్రపంచానికి వ్యవహారిక సత్తా అనేది ఒకటి చెప్పడం జరిగింది ఇక కేవలము క్షణకాలము రెండు క్షణాలు మూడు క్షణాలు లేదా ఒక నిమిషం రెండు నిమిషాల పాటుకు మాత్రం కనపడేటువంటి వస్తువులకు ప్రాతిభాషిక వస్తువులు అంటారు వాటికి అస్తిత్వం కూడా చెప్తున్నాం సత్తా కూడా చెప్తున్నాం ఏమిటి ప్రాతిభాషిక సత్తా ఈ విధంగా స్వప్న పదార్థాలు ఇట్లా కనపడే అట్లా మాయమైపోతాయి రజు సర్పము క్షణకాలం ఇట్లా కనపడుతుంది శుక్తి రహితము క్షణకాలం ఇట్లా కనపడుతుంది అధిష్టాన జ్ఞానం అయితే వెంటనే నివృత్తి అవుతుంది అంటే కించి కాలం మాత్రం కనపడే వస్తువులకు ప్రాతిభాషిక వస్తువులు అంటారు వాటి యొక్క అస్తిత్వాన్ని సత్తను ప్రాతిభాషిక సత్తా అంటారు ఈ పారమార్థిక సత్తా వ్యావహారిక సత్తా మరియు ప్రాతిభాషిక సత్తలను తీసుకొని శ్రీ పండిత్ పీతాంబర్జీ వారు వేదాంత బాలభోధంలో చక్కని దృష్టాంతం ఇచ్చి చెప్పారు గుర్తుందా పరిణయం అనే ఒక వీధి నాటకము పూర్వకాలంలో యక్షగానము వీధి నాటకాలు కదా ఆ వీధి నాటకంలో పరిణయము లేదా సుభద్రా అపహరణము ఒక నాటకం ఆడినారు అందులో ఒక దేవదత్తుడు అనేటువంటి వాడు అర్జునుని వేషం వేసినాడు ఆ నాటకము కొంత మేరకు జరిగిన తర్వాత అర్జునుడు సుభద్రను అపహరించుకుపోయే ప్రసంగం అపహరించుకుపోయి పెళ్లి చేసుకోవాలి ఇప్పుడు అయితే అర్జునుడు ఏం చేశాడు అర్జునుని వేషంలో కాకుండా ఒక సన్యాసి వేషంలో పోయినాడు అని చెప్పింది ఆ సన్యాసి వేషం వేసుకున్నవాడెవరు అర్జునుడు ఆ అర్జునుని వేషం వేసుకున్న దేవదత్తుడు ఈ దేవదత్తుడు ఎవరైతే ఉన్నారో అతడు నాటకం వేయక ముందుకు ఉన్నాడు నాటకం వేసినప్పుడు అర్జును వేషంలో ఆ దేవదత్తుడే ఉన్నాడు మరి సన్యాసి వేషంలో కూడా ఆ దేవదత్తుడే ఉన్నాడు అంటే మూడు సమయాల్లో ఒక దేవదత్తుడు అవ్యభిచరితమై ఉన్నాడు చూసారా అతన్ని మనము ఇక్కడ పారమార్థిక సత్తాస్థానంలో ఆ దేవదత్తుని గ్రహించాలి అందుకు మూడు సమయాల్లో ఆ దేవదత్తుడు అభ్యభిచరితమై ఉన్నాడు అర్జునుని వేషం వేసింది తానే సన్యాసి వేషం వేసింది తానే మరి ఆ నాటకం ముగిసిన తర్వాత ఉన్నది తానే దేవదత్తుడుగా ఈ దేవదత్తుడు అనేవాడు పారమార్థిక సత్తా స్థానంలో గ్రహించాలి ఇక అర్జును వేషం వేశాడు కదా అతడు కించిత్ ఆ నాటకము అయిపోయేంత వరకు ఆ వేషం ఉంటుంది అర్జునుని వేషం అది కించిత్ కాలం రెండు గంటల్లో మూడు గంటలలో నాటకం పూర్తి అయ్యేంత వరకు అర్జున నివేశం ఉంటుంది ఆ తర్వాత ఉండలు అందుకని వ్యవహార పూర్తికి మాత్రమే ఉండడం అది వ్యవహారిక సత్తా స్థానంలో ఆ అర్జున నివేశాన్ని గ్రహించాలి ఇక ఏ విధంగా స్వాప్నక పదార్థాలు కించిత్ కాలం ఇట్లా కనపడి ఎట్లా మాయమైతాయో అట్లా సన్యాసి వేషం కూడా ఎంతసేపు వేశాడు ఆ సుభద్రను అపహరించుకునేంత వరకు మాత్రమే వేశాడు ఆ వేసం ఈ సన్యాసి వేషాన్ని ప్రాతిభాషిక సత్తాస్థానంలో గ్రహించాలి ఈ విధంగా పరమార్థిక సత్తాస్థానంలో దేవదత్తుడు వ్యవహారిక సత్తాస్థానంలో అర్జునుడు మరి ప్రాతిభాషిక సత్తాస్థానంలో సన్యాసి ఇకాలం ఉండేది పారమార్థిక సత్తా గలది వ్యవహార పూర్తిగా మాత్రం ఉండేది వ్యవహారిక సత్తా మరి కేవలం కించిత్ మాత్రం ప్రతిభాషం మాత్రం ఇట్లా కనపడి మాయమయ్యేది ప్రాతిభాషక సత్తా మూడు సత్తాలు స్వీకరించడం జరిగింది అయితే అజాతవాదంలో కేవలం పరమార్థ సత్తాను మాత్రమే స్వీకరిస్తారు ఒక అద్వితీయ వస్తువు తప్ప రెండో వస్తువు లేదు నేహనాస్తి కించనా అని చెప్తారు ఇక దృష్టి సృష్టివాదంలో ప్రాతిభాషిక సత్తా పారమార్థిక సత్తా రెండింటిని మాత్రమే గ్రహించి చెప్పడం జరుగుతుంది ఎందుకు దృష్టి సమకాలీన సృష్టి దృష్టి అంటే జ్ఞానం జ్ఞానం కలుగుటకు పూర్వము వస్తువు అనేది లేదు ఎప్పుడైతే నీకు జ్ఞానం కలిగిందో అదే సమయంలో జ్ఞాన సమకాలీన సృష్టి అదే సమయంలో ఆ వస్తువు ఉత్పన్నం అవుతుంది అంతకు పూర్వం లేదు ఇది దృష్టి సృష్టివాదం అంటారు ఇక మొదలె సృష్టి ఉత్పన్నమయ్యి ఆ తర్వాత నీ దృష్టి కలిగితే ఇది సృష్టి దృష్టివాదం అంటారు ఇది మందాధికారికి చెప్పవలసినటువంటి బోధ ఈ ప్రకారంగా పారమార్థిక సత్తా వ్యవహారిక సత్తా ప్రాతిభాషిక సత్తా అని సత్తాభేదం చేత ఈ వాదభేదం చెప్పడం జరిగింది కేవలం పరమార్థిక సత్తాను స్వీకరిస్తే అజాతవాదము ప్రాతిభాషికము పరమార్థము రెండింటినీ స్వీకరిస్తే దృష్టి సృష్టివాదము మరి ప్రాతిభాషిక సత్తా వ్యవహారిక సత్తా ప్రాతిభాషిక సత్తా మూడు సత్తలను స్వీకరిస్తే అది సృష్టి దృష్టివాదం అనబడుతుంది ఈ ప్రకారంగా మూడు వాదాలు చెప్పబడ్డాయి ముఖ్య అజాతవాది విషయతో ఆరోపు అపవాదికే అభావితే వాస్యార్థ లక్ష్యార్థకి కల్పన బనీనే అయితే ఇంత దగ్గర మనకు గ్రంథకర్త శార్థము మరియు లక్ష్యార్థం ఉంటూ చెప్పుకుంటూ వచ్చాడు లక్షణా వృత్తి చేత తెలియబడేటువంటి వస్తువు లక్ష్యార్థం మనబడుతుంది శక్తి వృత్తి చేత తెలియబడే వస్తువు శక్తి అజాతవాదంలో అద్వితీయ వస్తువు రెండో వస్తువు స్వీకరించబడలేదు జగత్ అసలు ఉత్పన్నమే కాలేదు అన్నప్పుడు ఇంకా జగత్ ఉత్పన్నం కాకపోతే ఇంక చెప్పండి ఒక పరబ్రహ్మ వస్తువు ఒకటి మాత్రమే ఉంటుంది అందువల్ల ఇంకా ముఖ్యమైనటువంటి సిద్ధాంతం అజాతవాదం దానిలో ఆరోపం చేసేది లేదు అపవాదం చేసేది లేదు దీన్ని అపవాదం చేస్తాము ప్రాప్త ప్రతిషేధో భవతి ప్రాప్తం ఉన్న దాన్నే చేస్తాము కానీ జగత్ అనేది ప్రాప్తమే కాలేదు ఇంకా ఉత్పన్నమే అసలు ఉత్పత్తి స్వీకరించడమే లేదు అజాతవాదంలో అందుకని వాత్స్థం గాని లక్ష్యార్థం గాని మనం చెప్పుకోవాల్సిన అవసరమే లేదు అలానికే అజాతవాదము అంటారు అక్కడ ఆరోపము లేదు అపవాదం లేదు కాబట్టి వాత్సార్థ లక్ష్యార్థాల యొక్క కల్పన చేసేదే అవసరం లేదు ఇక దృష్టి సృష్టివాదం స్వప్న కల్పిత రాజాకి న్యాయ జీవ కల్పితరు ఈశ్వరు హే సో తత్పదిక వాత్సార్థ హే దృష్టి సృష్టివాదంలో స్వప్న ప్రపంచం వలే ఒకనొక రాజు కనిపించాడు స్వప్నంలో ఆ రాజు ప్రభు ఉంటాడు శాసకుడు ఉంటాడు అదే విధంగా ఈ దృష్టి సృష్టివాదంలో జీవ ఈశ్వరుడు ఎవరైతే ఉన్నారో అతడే తత్పదానికి వాత్సార్థముగా చెప్పుకోవాలి అవిద్య ఆవృత అజ్ఞాత బ్రహ్మరూపు జో జీవు హే సో త్వంపదక వాచార్థ హం పదానికి వాత్సార్థం ఎవరు చెప్పండి అవిద్య లేదా అంతఃకరణం అనేటువంటి ఉపాధి కలిగినటువంటి అజ్ఞాత బ్రహ్మరూప జీవుడు ఇతడు త్వం పదానికి మరియు మాయా విశిష్ట చేతనము తత్పదానికి వాత్స్యార్థం ఆ వాత్ అయినటువంటి ఈశ్వరుడు కూడా జీవుని ద్వారానే కల్పితం జీవుడే కల్పించుకున్నాడు నేను ఒక ఉపాసకుణ్ణి నేనొక సామాన్య మానవుణ్ణి నేనొక పూజకుణ్ణి నాకు పరిపాలన చేసేవాడు సర్వ సమర్థుడైనటువంటి వాడు ఈశ్వరుడు అనేవాడు ఒకడు ఉన్నాడు అని ఈ జీవుడే కల్పన చేసుకున్నాడు ఆ కల్పితమైనటువంటి అంటే జీవ కల్పితమైనటువంటి మాయా విశిష్ట చేతనము తత్పదానికి వాత్సార్థమైతే అవిద్య ఆవృతమైనటువంటి అజ్ఞాత బ్రహ్మమే జీవుడు అనబడతాడు ఇతడే త్వంపదానికి వాత్స్యార్థము దోను పదానికి శుద్ధ బ్రహ్మ లక్ష్యార్థే తత్పదానికి గాని త్వం పదానికి గానీ శుద్ధ చేతనం ఆ శుద్ధ బ్రహ్మమే లక్ష్యార్థం ఈ విధంగా తత్వమశ్రీ మహావాక్యంలో భాగత్యాగ లక్షణ చేసి అద్వితీయ పరబ్రహ్మను తెలుసుకోవడానికి ఆ మహావాక్య అర్థ జ్ఞానం కావాలంటే తత్పదం యొక్క అర్థబోధం ఉండాలి మరి త్వంపదం యొక్క అర్థబోధం ఉండాలి మరి అసిపదం యొక్క అర్థమేందో తెలిసి ఉండాలి మరి తత్పదానికి వాచ్యార్థం ఎవరు మాయా విశిష్ట చేతనము త్వంపదానికి వాచ్యార్థం ఎవరు అవిద్యా విశిష్ట చేతనము ఇక ఈ మాయా అవిద్య అనేటి ఉపాధులను చేస్తే కేవలం శుద్ధ చైతన్యమే ఉంటది అది ఒక్కటే నానా కాదు ఈ విధంగా లక్ష్యార్థం శుద్ధ చైతన్యం అని తెలుసుకోవాలి వ్యవహారిక పక్షకే అంతర్గత పాంచపక్ష వ్యవహారిక పక్షం అనేది సృష్టి దృష్టివాదం ఇందులో కూడా ఐదు పక్షాలు ఉన్నాయంటాడు ఏంటంటే బాబా ఒకటి బింబ ప్రతిబింబవాదం రెండవది కార్యకారణ ఉపాధి వాదం మూడవది అవచ్ఛిన్న అనవచ్చన్న వాదము నాలుగవది అవచ్ఛదవాదము ఐదవది ఆభాసవాదము ఏ వా ఈ విధంగా ఐదు పక్షాలు చెప్పబడ్డాయి ఇక్కడ సృష్టి దృష్టివాదం అనేటువంటి వ్యవహారిక పక్షములు తినుమే వాటిలో మొట్టమొదటి బింబ ప్రతిబింబవాదము అనబడుతుంది అంటే ఏమిటి సాంగీతం వినండి బింబ ప్రతిబింబవాదికి రీతిస్తే అజ్ఞాన శుద్ధ బ్రహ్మ రూపు బింబ ఈశ్వర హే సో తత్పదుక వాచార్థ హ అజ్ఞాన సంబంధకరి భ్రాంతి సే ప్రతిబింబావకు ప్రాప్త భయా బ్రహ్మరూపు జో ఏ జీవ్ సో తొంపది కాబ ప్రతిబింబావి కల్పన సే రహిత అసంగ జో శుద్ధ చైతన్య సో దో పదానికి రక్షార్థ బింబ ప్రతిబింబవాదంలో ఉపాధి ఒక్కటే ఉంటుంది జీవుని యొక్క ఉపాధి అజ్ఞానమే ఈశ్వరు యొక్క ఉపాధి అజ్ఞానమే ఒకటే ఉపాధి రెండు లేవు అయితే ఆ ఒకే ఒక ఉపాధి అనేటువంటి అజ్ఞానము బ్రహ్మమునకు ఉపాధిగా అయ్యి అది ఈశ్వరుడు అనేటువంటి వ్యవహారానికి యోగ్యమైంది ఇక జీవునికి ఉపాధి అయ్యి అజ్ఞానము జీవుడు అనే వ్యవహారానికి యోగ్యమైంది ఏ విధంగా అర్థం ఎదురుగా పెట్టుకొని మనం నిలబడ్డామనుకోండి మన గ్రీవస్థ ముఖం ఏదైతే ఉందో మెడ మీద ఉన్నటువంటి మన ముఖము ఏదైతే ఉందో ఇది ముఖం ముఖమే శుద్ధ ముఖం ఉంది కానీ దీనిలో బింబము అనే వ్యవహారం జరుగుతుంది దేనికి మన గ్రీవస్థ ముఖము నాకు బింబము అనే వ్యవహారం జరుగుతుంది ఇది బింబము అనే వ్యవహారం కూడా హేతు ఎవలైన ఆదర్శము లేదా అర్థము అంటాం ఆ అర్థంలో మన ముఖం యొక్క ప్రతిఫలనము ప్రతిబింబము కనపడటం వలన ఆ ప్రతిబింబము కనపడాలంటే బింబం కావాలి కదా బింబం లేకుండా ప్రతిబింబం కనపడదు అందుకని ఆ ప్రతిబింబం యొక్క అపేక్ష చేత ఉన్నటువంటి మన గ్రీవస్థ ముఖమునకు బింబము అనే వ్యవహారము ఎందువల్ల కలిగింది అని ఆ ఉపాధి యోగం వల్ల చైతన్యం ఒకటే మరి ఉపాధి ఒకటే కానీ భేద వ్యవహారం అవుతుంది జీవిత వ్యవహారము అవుతుంది బింబ రూపం చేత ఈశ్వరుడు అన పడతాడు ప్రతిబింబ రూపం చేత జీవుడన పడతాడు ఇద్దరికి కూడా ఒకటే ఒక ఉపాధి అజ్ఞానము ఈశ్వరునికి మరి జీవునికి అయితే అజ్ఞాన ఉపైత శుద్ధ బ్రహ్మ రూప బింబ ఈశ్వరే సో తత్పదక వచ్చాట అజ్ఞాన ఉపయుత చైతన్యం శుద్ధ బ్రహ్మ రూపే బింబం ఉండదు అతడు ఈశ్వరుడు అనబడతాడు అతడే తత్పదానికి వాచ్యార్థం అనబడుతుంది ఇక సమష్టి అజ్ఞానికే సంబంధకరి భ్రాంతిసే ప్రతిబింబావుకు ప్రాప్తి భయ బ్రహ్మరూపు జో ఏకి జీ సో తంపద వాచ్యార్థే ఇక సమష్టి అజ్ఞాన సంబంధము చేత భ్రాంతి చేత ప్రతిబింబ భావాన్ని పొందినటువంటి ఆ బ్రహ్మమే జీవుడు అనబడుతున్నాడు అంటే శుద్ధ చైతన్యమే బింబ భావాన్ని పొందింది మరి ప్రతిబింబ భావాన్ని పొందింది ఆ ప్రతిబింబ భావాన్ని పొందినటువంటి చైతన్యమే జీవుడు ఆ జీవుడే తొం పదానికి వాచ్ం అనబడుతుంది బింబ ప్రతిబింబ భావికి కల్పనాశ రహిత్ అసంగుజో శుద్ధ చైతన్య సో దోన పదనక లక్ష్యార్థ ఇక ఈ వాచ్యార్థంలోనే ఒక భాగాన్ని తీసేస్తే ఏమిటి ఉపాధి భాగం విరోధి భాగాన్ని తీసేస్తే అంటే ఇక్కడ రెండు తీసేసలేదు ఒకటే అజ్ఞానాన్ని త్వరగా తీస్తే కేవలం చేతన భాగం ఏదైతే ఉందో అదే తత్పదానికి మరి తొమ్మి పదానికి అవుతుంది రెండిటికి లక్ష్యార్థం అవుతుంది ఇది బింబ ప్రతిబింబవాదానుసారంగా చెప్పబడింది ఈ విధంగా జీవ ఏకత్వాన్ని బింబ ప్రతిబింబవాదానుసారంగా తెలుసుకోవాల్సి ఉంటుంది ఇక రెండవది కార్యకారణ ఉపాధి వాదు కార్యకారణ ఉపాధి వాదం యొక్క రీతి చేత మాయ రూప కారణం ఈ దేహాది సంఘాత వస్తువుల ప్రపంచం ఇదంత కార్యము దీనికి అంతటి కారణం అదే కారణం ఆ కారణ ఉపాధి కలిగినటువంటి చేతనానికి ఈశ్వరుడు అని అన్నారు అది తక్కువ దానికి వాత్యాత ఇక ఆ మాయా యొక్క కార్యమైనటువంటి అంతఃకరణాలు ఏవైతే అనేకం ఆ అంతఃకరణ రూప ఉపాధి ఏదైతే ఉందో దాన్ని అభిమానించినటువంటి చేతనము జీవుడు అనబడతాడు ఆ జీవుడే తుంపదానికి వాత్సార్థము దోనో ఉపాధి రహిత శుద్ధ బ్రహ్మ దోనో పదానికి రక్షార్థ ఇక ఈ రెండు ఉపాధులను త్యాగం చేస్తే అంటే మాయ రూప ఉపాధిని మరియు దాని కార్యమైనటువంటి అంతఃకరణమైనటువంటి ఉపాధిని ఈ రెండింటినీ త్యాగం చేస్తే భాగ త్యాగ లక్షణ చేత అవశిష్టమైనటువంటి ఏదైతే శుద్ధ చైతన్యం ఉన్నదో శుద్ధ బ్రహ్మమున్నదో అది తత్పదానికి మరియు తొంపదానికి లక్షార్థము అనబడుతుంది అరుగు సహనా సహనో సహ వీర్యం కరేజస్వి నావీ తమస్ Om shante shante shante hi